భ అనాదీమానికి కాపాడి నా దీవానికి శోదం ఈ రోజు మాకు ఇచ్చిన ఎంతో మంది ఉన్నారు యశ్వ్రభ నా దీవానికి ఈ దినం మీకు చేసుకొని నూతన అభిషేకం నూతన పరిషత్తో నడిపించండి మాలో ఇంకా పీతను తొలగించండి అలా అన్నింటి మనసు ప్రభాన్ని మా ప్రవర్తన మీ అధికారం మీకు ఒప్పుకుంటాం అలా అనాదమానికి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి మహాత్మా తెలివండి అలా ఇంకా సరస్వతం నడిపించి ప్రసాదం ఆ పిల్లలు నడిపించి పచ్చి ఆటగాలు తొలగించి దృశ్యక దయ్యాలని కాల్చేసి అలా మా శర్రాలు స్వస్సపరిచి ఇంకా సరస్వతం నడిపించా మనీన్ నేనడచిన వేలలో కంటి పాపవలె నన్ను కును కాక కాపాడును కంటి పాపవలె నన్ను కును కాక కాపాడును ప్రభువై నేసునకు జీవితమంత పాడుదము ప్రభువై నేస్తునకు జీవితమంతా పాడుదము జిడియను బెదరను నాయసునకు నుండగా జడియను బెదరను నాయస్తునకు నుండగా మరణపులోయలలో నేనడిన వేలలో మరణపులోయలలో నేనడిన వేలలో నీ దూడ్డు కర్రాయూ నీ దండము ఆదరించును నీ దూడ్డు నీ దండము ఆదరించును గిన్నె పొల్లుచున్నది శుద్ధాత్మతో నిండెను నాగి పొల్లుచున్నది శుద్ధాత్మతో నిండెను జడియను బెదరను నా యసు నాతో నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా అలలాతో కొట్టబడినా నానావలు నేనుండగా అలలాతో కొట్టబడినా నానా వలు నేనుండగా ప్రభుయేసు కృపనను విడువాక కాపాడును ప్రభుయేసు కృపనను విడువా కపాడును ఆవాయమిచిను ఆదారికి చెను ఆవాయమిచిను ఆకి చెను జడియను బెదరను తొనుండగా జిడియను బ్రెదరను నా యేసునతో నుండగా పర్వతాంలు తొలిగినను మేటలు తరిలినను పర్వతాంలు తొలిగినను మేటలు తరిలినను నీ కూపనను విడవదు నీ కనికరంతో లగాదు నీ కూపనను విడవదు నీ కనికరంతో లగాదు నీ నీతి సమాధానములే నన్ను నడిపించును నీ నీతి సమాధానములే నన్ను నడిపించును జెడియను బెదరను నా ఈసునతో నుండగా జడియను బెదరను నా ఈసునతో నుండగా గడంధకారములు నేనడచిన వేలలో డాధకారములు నేనడిన వేళలలో కంటి పాపవలెనన్ను కును కాక కాపాడును కంటి పాపవలెనన్ను కును కాపాడును ప్రభువై నయేసునకు జీవితమంత పాడుదము ప్రభువై నయే సునకు జీవితమంత పాడుదము జడియను బెదరను నాయసునతో నుండగా జడియను బెదరను నాయసునతో నుండగా అలాగే యార్ థ్యాంక్ ైజ్లాడ్ అందరికి మనోజ్ బ్రదర్ రైజ్ లాడ్ బ్రదర్ కేసయ త్వరగా వస్తున్నావు నాకర కైవత్ నావు నీవు నాకర కైవత్ నావు ఎదురుత నిన్న బళి శక్తి త త్వరగా వస్తున్నావు నా కొర కై వస్తున్నావు నీవు నా కొర కై వస్తున్నావు దాక్ష వల్లి నీవే కదా దాక్షాతి గలు నీ నె కదా దాక్షావల్లీ నీవే కదా దాక్షా తీ గలు నీ నీ జీవం నలపోసి నల ఫలిం ప్రతి గగ చేయుమయా నీ జీవం నల పోషి నల ఫలించీ గగ చేయుమయా ఎసరగా వస్తున్నావు నా కొరకై వస్తున్నావు నా కొరకై వస్తున్నావు పరు మా కుమ్మరి నీవి గదా జిగటా మను నేను కదా పరమా కుమ్మరి నీ గదా జిగటా మను నేను కదా నీహస్త పై చాపి నన్ను సరైన పాత్రగా చేయుమయా నీహస్త నపై చాపి నన్ను సరైన పాత్రగా చేయు మయా వస్తున్నావు నా కొరకై వస్తున్నావు నీవు నా కొరకై వస్తున్నావు గుర్రెల కాపరి నీవె కదా గొర్రె పిల్లలు నేను కదా గొర్రెల గుర్రే పిల్లను నేను ీవు నాకు తోడు నితీ నిత జీవ మార్గం నడుపు నీవు నాకు తోడు నిత జీవ మార్గం నడుపు మయాసరగా వస్తున్నావు నా కొర కై వస్తున్నావు నీత బి శక్తిని త్వరగా వస్తున్నావు నా కొరకై వస్తున్నావు ఆమెన్ బ్రదర్ ఆమెన్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ల సిస్టర్ Nika sādhyamāy nādi lēne lēdu, Nika sādhyamāy nādi lēne lēdu, Samasthamu sādhyamē, Alleluia, Samasthamu sādhyamē. Stotram, stuti stotram, stuti patrūda nike stotram, Stotram, stuti stotram, స్థుతి పాత్రుడానికే స్తోత్రం నీక సాధ్యమైనది లేనే నీక సాధ్యమైనది లేనే సమస్తము సాధ్యమే హల్లే సమస్తము సాధ్యమే గాలి తుఫాను సముద్రముల నచిన దేవా గొప్పదేవా గగనముచిల్చి మన్నాను పంపిన దేవా గొప్పదేవా గాలి తుఫాను సముద్రముల నచిన దేవా గొప్పదేవా గగనము చీల్చీ మన్నాను పంపిన దేవా గొప్పదేవా తండ్రికే స్తోత్రం ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి పాత్రుడానికి స్తోత్రం స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి పాత్రుడానికి స్తోత్రం నీక సాధ్యమైనది లేనే లేదు నీక సాధ్యమైనది లేనే లేదు సమస్తము సాధ్యమేలు సమస్తము సాధ్యమే మారాజాల మును మధురము చేసిన దేవా గొప్పదేవా మోడైన బ్రతకును చిగురింపజేసిన దేవా గొప్పదేవా మారాజాల మధురము చేసిన దేవా గొప్పదేవా మోడైన బ్రతకును చిగురింపజేసిన దేవా గొప్పదేవా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 సమస్తము సాధ్యమే ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవా గొప్ప దేవ ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవ ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవ ఆదిన నీలను ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవ తండ్రినికి స్తోత్రం ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి పాత్రుడానికి స్తోత్రం స్తోత్రం స్థుతి స్తోత్రం స్తుతి పాత్రుడానికి స్తోత్రం నీక సాధ్యమైనది లేనే లేదు సమస్తము సాధ్యమే హల్లెలు ఎమస్త సాధ్యమే హల్లెలు ఎమస్తము సాధ్యమే స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి పాత్రుడానికి స్తోత్రం స్తోత్రం స్థుతి స్తోత్రం దిలీప్ చేసిన అన్నకి ఫోన్ చేసిన అన్న లేపలేడు భవిష్యత్ జాయిన్ అవుతుండొచ్చు కొంచెంసేపు చూద్దాం లేకుంటే ఎవరన్నా వాట్సాప్ షేర్ చేసుకోవచ్చు ఈ లోపైతే ఇంకెవరికన్నా ప్రేరేపణ ఉంటే ఒక పాట పాడారు స్వరాజ్ అన్న మీరు ఒక పాట పాడతారన్నా సి జగం ప్రభువ నా గురీ నీ విన ప్రభువ నీదరి నే నేను నీదరి నే చేదను లోకమంతా నాదనియంచి బంధుమిత్రులే ప్రియులను కోని లోకమంతా నాదనించి బాంధుమిత్రులు ప్రియులను కోని అంతయు మోస మేఘ అంతయు మోస మేఘ వేర్థము సార్వమునిలలో ఇలలో వేర్థము సర్వమునిలలో పరవాసిని నీ జగమున్న ప్రభువ నడచుచున్నాను నా దారి నా గురి నీ నీ ధరిని చేరేదను నేను నీ ధరిని చేరేదను ధన సంపదలు గౌరవములు దాహించిపోవును ఈ లోకమున ధన సంపదలు గౌరవములు దాహించుపోవును ఈ లోకమున పాపము నిండే జగములు పాపము నిండే జగము శాపము కూర్చుకునే లోకము శాపం కూర్చుకునే పరవాసినినే జగమున్న ప్రభువా ఆదినము ప్రభు గుర్ తేరి రక్తము చే ఆ దినము ప్రభు గూర్ తేరి గీతిని చే మార్చి తిని క్షమాపణ వనగా క్షమాపన నగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని నే జగమున ప్రభువా యాత్రి కూడా నే నీలోకములో యుచు సాగద నిలలో యాత్రి కూడా నే నీలో కములో శిల్వయూ సాగద నిలలో ఆముల్యా మైనా ధనముగా ఆముల్యా మైనా ధనము పొంది తిని నేను ఏసుని నేను పోంది నేను వేసుని పరవాసిని నే జిగము నభువ నడచుచున్నాను నారి నాగురి గురి నీవేన ప్రభువ నీదరి నే జేరదను నేను నీదరి నే త్రములు మోయా బడగా నాదు ములోములు మోయా బడగా నాదు ములోేరు ద చేరుదుం కదేము చేరు దు పు కదే నాదు గణము ఇదియే నిత్యము నాదు గణము ఇదియే పరవాసిని నే జగమున ప్రభువ పరవాసిని నీ జగమున్న ప్రభువ నడచుచున్నాను నదారి నాగురి నీవేన ప్రభువ నా నీవేన ప్రభువ నీదరి నే జేరూ నేను నీదరి నే జేరను క్తము రక్తము రక్తము ఏసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమిన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమిన రక్త रक्तमू येशू रक्तमू रक्तमू रक्तमू येशू रक्तमू रक्तमू रक्तमू प्रतिगोरा पापमुन कडुगुनु मन येशैया रक्तमू ప్రతిఘోర పాపమును కడుగును మన ఏసయ రక్తము బహు దుక్కములో మునిగేనే చెమట రక్తముగా మారెనే బహు దుక్కములో మునిగేనే చెమట రక్త मुगा मरेने येशू रक्तामु रक्तामु रक्तामु येशू रक्तामु रक्तामु रक्तामु अमूल्यमैनारा నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమిన రక్తము ఏసు రక్తము రక్తము రక్తము ఏసు రక్తము రక్తము రక్తము మనస్సాక్షిని శుద్ధి చెయ్యును మన ఏసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన ఏసయ్యా రక్తము మన శిక్షను తొలగించేను సంహారమునే తప్పించేను మన శిక్షను తొలగించేను సంహారమునే తప్పించెను ఏసు రక్తము రక్తము రక్తము ఏసు రక్తము రక్తము రక్తము మహా పరిశుద్ధ స్థలములో చేచ్చును మన ఏ రక్తము మహాపరిశుద్ధ స్థలములో మన ఏ సయ్య రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళేను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళాను ఏసు రక్తము రక్తము రక్తము ఏసు రక్తము రక్తము రక్తము అమూల్యమనా రక్తము నిష్కలంకమిన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమిన రక్తము ఏసు రక్తము రక్తము రక్తము ఏసు రక్తము రక్తము రక్తము భ మనసుని ఈ యొక్క గంధం మేము ధ్యానం చేస్తున్నాం పరిశుద్ధ గంధం పరిశుద్ధ ప్రమాణిక సతం నీ పరిశుద్ధ ఆత్మ ధర మీరు మాట్లాడండి మీరు వాగ్దం చేసి ప్రసాదం సరస్వత్వం నడిపిస్తని నీ సత్యాన్ని తెలియపెట్టని సత్యం లేని మార్గం లేని జీవనం మా కాశం ఉంది ఆశ ఒత్తులు చూపరచొని మా తలంపు కొట్టేసి మీరుంటే ఎట్లా మాట్లాడవి ఆ దినం ఈ దినం మాత్రం మీరు మాట్లాడి మీ ఆత్మధరా నడిపించి సహాయం చేయమని ఆటగాళ్ళ కొట్టేమని పతి ఆటగాలు కొట్టేమని సునాడుతాం దృప్ట్ బ్రదర్ ఎన్నో అధ్యాయం ఫస్ట్ అధ్యాయ బ్రదర్ సేవ కూడా మోషే మృతి నొందిన తరువాత యహోవా నూనె కుమారుడను మోషే పరిచారకుడునైనా యహోసువాకు ఇలాగు సెలభిచ్చెను నా సేవకుడైన మృతి ఇప్పుడు ఇక్కడ మోసే మృతి పొందిన తర్వాత యువతో దేవుడు మన నూను కుమారిని యహోషతో దిగి మాట్లాడుతున్నాడు ఇక్కడ అలా కానీ ఒక్కరితో ఒక్కత దేవుడు ఏం చేస్తున్నాడు తన ప్రాణికలుగు ఏం చేస్తున్నాడు సిద్ధపాటు చేస్తుడు అయితే నూనె కుమార్ యోషం ఏమంటాడు ఇక్కడ చూద్దాం మనం కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూను ఈ యోర్ధాను నది దాటి నేను ఇస్రాయేల్కి ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి కాదు నువ్వు చదిరేపి ఇక్కడ ఇక్కడ ఉంది అండ్ జోషు ఆయన జోషువర్ రెండో అధ్యాయ నేను ఒకటో అధ్యాయం చదువుతున్నా ఇక్కడ ఫస్ట్ అధ్యాయం ఫస్ట్ వచ్చిన మా బ్రదర్ నూను కుమారుడైన యహోసుబ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఏరుకోను చూడడని వారితో చెప్పి ఇక్కడ ముది పొందిన తర్వాత యుహోశివ నూనె కుమిన యోషోకు లేపినట్ట అహియా ఒక తర ఒక తరం ఏం చేస్తున్నాడు తరం తర తర్వాత ఉంటాడు దేవుడు అలా ఆయన కాలం మోహించిన తర్వాత తను మోస దగ్గ పనిచేసే సేవకుడే నూనకు మను లేపి యోహోశ్వ ఏమంటాడు పిలిచి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు కదా యోష్వా రెండు వద్ద ఏమన్నా సిత్యము నుండి వారిని రహస్యముగా పంపాను అలా అలియా నుంచి రహస్యంగా ఇద్దరిని పంపినంట ఏర్కొని చూడండి రహస్యంగా పంపినాను అలలి అంటే ఎవరు రహస్యంగా మీరు పోయి చూసుకురండి చేరుకొని వారు వెళ్ళి రహాబాను ఒక వేష ఇంట చేరి అక్కడ దిగగా అలా రహాబింట వేష చేరి అక్కడ దిగగా అంటే రహస్యంగా పోయి ఇక ఏంట దేవుని దేవుని ఒక నడిపేమో కరెక్ట్ రహాబ్ దగ్గర నడిపించింది అలలిగా చూడండి ఎవరు రక్షణ కావాలా ఏం కావాలా మనం ఆత్మ నడిపితే మనకు తెలియదు అలా అలిగ మనం పోతూ ఉంటే ఏం జరుగుతుంది చూస్తాం దేవుని ఒక కార్యం దేవుని ఒక చూచకి మనం చూస్తాం అలా అయితే ఇక్కడ యోష మును మన యేసు ప్రభు ప్రతినిధిగా ఉన్న నీడలో షాడోలో ఇద్దరు పంపడు అలా మనం చూస్తాం మత స్వార్థ చేస్తున్నాడు ఇద్దరు ఇద్దరు పంపిస్తాడు మత వార్త పదార్థంలో అందరు పిలిచి ఇద్దరు ఇద్దరు పంపిస్తాడు కనుక ఇక్కడ చూస్తే ఎరుకు అంటే శపించిన దేశం ఈ లోకం అంతా ఎరుక సాధ ఈ లోకం అంతా శపించిపోయింది అలా ఎట్లా విగ్రహం ధర పాపం ధర అంతా శాపంకు గురి కానీ అక్కరి ఇద్దరికూ పంపిస్తున్నాడు అక్కడ ఇద్దరికూ పంపిస్తున్నాడు యోష్వా ఇద్దరు వేగ వాళ్ళకు పంపిస్తున్న వాడు వేగ మన రహబింట్ల చేరినంట అక్కడ రహబింట్ల చేరినంట చూద్దాం ఇక్కడ దేశమును వేగు చూచుటకు ఇస్రాయేలియల యుద్ధ నుండి మనుషులు రాత్రి ఇక్కడికి వచ్చారని ఏరుకో రాజునకు వర్తమానము వచ్చను అలూయా ఈ ఏరుకోన రాజుకు తెలిసిపోయింది ఇద్దరు వేకువాలో వచ్చిందని తెలిసిపోయింది ఇప్పటి చూడండి అక్కడ శరీరం కూడా మనం ఏ ఏ ప్రాంతంలో సైతానికి తెలిసిపోతుంది సైతానికి తెలిసిపోతుంది ఏమేం చేస్తుండే అయినా కానీ బేపడం అదలియ ఎందుకంటే దాని రాజ్యం కూలాలా నీతి రాజ్యం నిలబడాలా అయితే ఆ ఏరుకో రాజుకి తెలిసిపోయినాక ఆయన ఏం చేస్తున్నాడు తన సేవకులు పంపిస్తున్నాడు జీవితముక అతడు నీ యొద్ధకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకి తీసుకొని రమ్ము అలాగే ఆ ఏరుకో రాజుకు కరట్టు తెలిగిపోయిన ఆమెంట్లో వచ్చి బసి అయితే ఏమంటుడు నీ దగ్గర వచ్చిన కదా మనుషుల్ని బెల్పటికి రప్పించి మళ్ళీ రాపుతో మాట్లాడుతుడు చూడండి ఏం మాట్లాడ ఏం మాట్లాడ దేవుడు ఏం చేస్తాడు తప్పకుండా తప్పిస్తాడు రాహాబ్ కు అప్పుడు తలంపు ఇచ్చినట్టహాబ్ మంచిగా తలంపు ఒక జ్ఞానం ఇచ్చినట అక్కడ చూద్దాం వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకి మనుషులను పంపగా రాహాబ్ రాహాబ్ దగ్గర మంత్రుడు ఎరకో రాజు ఏం దగ్గర పంపించాడు ఇక దేశం అంతా ఆ వేగ వాళ్ళు వచ్చి పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులను ఎద్దకు వచ్చిన మాట నిజమే జీవుడండి మాట్లాడే విధానం ఎట్లుంది ఆ ఇస్త్రీ తెలివిగల ఇస్త్రీ ఉంది ఎట్లా తెలివి గ్రంథం కింద చూస్తూ మాకు తెలివి ఉంది అంటే ఏమంటుంది ఇలా తెలిసిపోయింది తెలిసిపోయిన ఏమంటుంది ఇక్కడ వచ్చిందది ఆ ఆ ఏరుకో రాజగం సేవకులు చెప్తు వచ్చింది నిజమే మీకు కరెక్ట్ వర్తమానం పంపించింది నిజమే అని చెప్తుంది ఇంకేముంటుంది అక్కడ వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగును వాళ్ళు వారెక్కడి నుంచి వచ్చినయ్యా నేను ఎరుగును చీకటి పడుతుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి అలా చీకటి పడగా గనిమి వేసేవాడు గేట్ వేసేవాడు వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయింది అని చెప్తుంది అక్కడ వారు ఎక్కడికి పోయిరు నేను ఎరుగును ఎరుగను ఎరుగు ఎరుగుతుంది అంట ప్రదర్ నేను ఎరుగను అంతే ప్రదర్ మీరు వారిని శీఘ్రముగా తరిమిత్ర పట్టుకుందరు అలా ఏం చేస్తుంది ఎక్కడ చూస్తుంది ఏం చేస్తుంది ఏమే ఎంత జ్ఞానంగా మాట్లాడుతుంది ఎంత ఆలోచన మాట్లాడుతుంది శీఘ్రంగా పోండి వారు పట్టుకోండి అంటే ఏ దిక్కు మాట్లాడుతుందమే ఆ రాజు పక్షంగా మాట్లాడలేక ఉండదు ఈమె మాటలు ఈమె వాళ్ళ పక్షంగా మాట్లాడలేకుంది శీఘ్రంగా పోండి వాళ్ళు పట్టుకోండి వాళ్ళకు వెళ్ళిపోతారేమో మీ శీఘ్రంగా పోండి అని ఎట్లా ఆ ఎట్లా వాళ్ళకు అక్కడి నుంచి వాళ్ళకు ఎరుకో రాజుకి సేవలకు ఎట్లా ఆమె చెప్తుంది ఇక్కడ చెప్పబరా అని చెప్పి తన మిద్య మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టలో వారిని దాచి పెట్టను అలాయ జనుపకట్టెను దాసి పెట్టను అలా మనకు బియేసు ప్రభు ఏం చేస్తాడు దాసి పెట్టను మనకు ఏం చేస్తాడు మనం ఏసు ప్రభు మార్గంలో పోతుండే శత్రు కనబట్ట దాసి మనకు దేవుడు అలా ఏం చేస్తాడు ఏం చేస్తాడు దాసిపోతుడు అలా రేపలు అవుతుంటే ఒక ఇంట్లో మా కుటుంబం ఇంట్లో మీటింగ్ పెట్టినాం మూడు దిన మీటింగ్ పెట్టినాం అయితే ఇక్కడి నుంచి కొన్ని సిస్టర్ తీసుకుపోతుండే మీటింగ్ పెడుతుండే బస్సులో ఆటోలో పోతుండే పెడుతుండే మూడు దిన రెండు దిన మీటింగ్ పెట్టినాం థర్డ్ డే మీటింగ్ అక్కడ ఉన్నకు ఒక ఒక కళ వచ్చిందంట బ్రదర్ ఇక్కడ వచ్చింది కదా మీటింగ్ పెడతాను అని కళలు చేస్తామె కళగా అంటుంది అనురాలు ఆమె ఇంకా మారలే వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టినాం మారలే అయితే నేను మీటింగ్ చేస్తే ఆగి నా కళల మౌనం ఉండట ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిందంట ఇక్కడ బ్రదర్ వచ్చింది కదా ఇక్కడు ఎక్కడున్నాడు అని చెప్తున్నట చెప్తుంటే ఆమె నన్ను ఇషారా చేసి మౌనం ఉండమన్నట అంతా చూసిందంట వాళ్ళు చూసుకోండి చూసుకోండి అంటే ఏం చేసినా చూసేసి ఇక్కడ లేడైనా వెళ్ళిపోయినాడు కానీ ఉండ నేను ముంగటేనున్నా నేను ముంగట చూస్తే ఇది కలభాగం పేతులు అక్కడ పనుకున్నప్పుడు దూతలు దిగి పేతులకు దూతలకు దిగి పేతులు చేపెట్టుకోబోతుండే దిగిపోతు ఆ కావాలి ముంగడు ముంగలు కావాలి ముంగట రెండు కావాలి ముంగట పేతులకు దిగుట ముంగట పోయింది కదా కానీ ఆ దూత కనిపించాలి పేతులు కనిపించలే అర్థమవుతుందా అపోసా కాలంలో ఆ సంఘమంతా ప్రార్థన చేసినాక పేతుల నుంచి బయట తీసుకొచ్చిన దేవుడు ఆ దూత పంపించి ఆ కావలి వాళ్ళు నిలబడి ఉన్నారు కానీ పేతులు కనిపిస్తున్నారు కావలికు మన ఆ దూత కనిపిస్తున్నారు కానీ మన దేవుని ఒక మార్గంలో ఆయన చెప్పండి మనకు దాచి పెడతా అయితే వీళ్ళు యోష మన న్యూనమైన యోష పంపించాక వాళ్ళకి ఆమె ఏం చేసినట్టే దాచి చూద్దాం ఆ మనుషులు ఏర్దాను దాటి రేవుల మార్గమున వారిని తరిమిరి వాళ్ళ మనిషి అంటే అక్కడ పోయి తరుము పోయిన మనుషులు రైలు వెళ్ళిన తోడనే గవిని వేయబడును గవిని వేయబడంటే గేట్ వేయబడును అంతా కదా తెలుగు కొంచెం రాజు మీరు సాయం చేయడం ఆ వేగుల వారు పండుకొనప మునుపు ఆమె వారున్న మిద్దె మీద కెక్కి వారితో ఇట్లని హోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియో మీ వలన మాకు భయము పుట్టుననియో మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును ఎరుగుదును ఏమో మాట్లాడుతుంది రాహాబ్ కదా స్త్రీ రాహాబ్ ఆ రాహా ఒక పైన పైన ఎక్కిన చెప్తుంది మీరు వచ్చినాయా మంచింది అలాది మీ దేవుడు వలన ఇంత మాత్రం మాకు ధైర్యం లేదు మళ్ళీ ఒకసారి చదువు అక్కడ ఆమె చెప్తుంది మాట ఓకే బ్రదర్ యుహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో మీ వలన మాకు భయము పుట్టుననియో మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును నేను ఎరుగుదును అంటే రానుటో యుహోవా ఈ దేశంని మీకు ఇస్తున్నాడు ఈ పట్నం మీకు ఇస్తున్నాడు అప్ప చెప్పిస్తున్నాడు అందులో నీ వల్ల నా ఏం చేస్తుంది మాకు ధైర్యం లేదు ఎంత మాత్రం ధైర్యం లేదు కలవరం ఉంది మళ్ళీ ఇంత మన ధైర్యం అంటే ఎరుగు అందరికీ ధైర్యం వెళ్ళిపోయింది నేను ఎరుగును అని ఆ వేకువాళ్ళము కూడా అమ్మాయి చెప్తుంది ఈ వీళ్ళు చూస్తున్నారు అంటే నూనె ఏం చేసి రహస్యంగా పంపించినా కాదు చూసినామని చెప్పినాడు అలా చెప్తే అప్పుడు ఏమంటారు చూసాం మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఎలాగో ఆరిపో చేసెను లేదు బ్రదర్ కామా ఉంది అంటే చదువుతున్నాను అండి మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసెను ఏద్దాను తీరమనున్న అమూర్యుల ఇద్దరు రాజులైన స్త్రీహనుకును ఓగుకును మీరేమి చేసి తిరు అనగా మీరు వారిని ఎలాగా నిర్మూలము చేసితిరో మేము వింటిమి మేము ఇంటిని అంటే ఎంత ఇంటున్న అంటే ఆ ఎరుకో వంత రాజులు అందరు ఇంటుండి ఈమెదంట మేము ఇన్నామయ్యా మీ యుహమైన దేవుడు పతి జగల విజమిస్తున్నాడు పతి జగల మీకు అపజెప్తున్నాడు అలాగే ఈ దేశం బి ఇస్తున్నాడు అందుకోసం మాకు ధైర్యం లేదు ఎంత మాకు ధైర్యం లేదు అని చెప్తుంది అక్కడ మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను అలాగే మేము మా గుండె కరిగిపోయాను అంటే మా గుండెలవి ఎట్టి ధైర్యం లేదు మా గుండెలవి ధైర్యం లేదు అంతా మేము ధైర్యం అలా చడిపోయింది ధైర్యం విడిచిపోయిందయ్యా మీ దేవుడైన యహోవా ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే ఆ లలీయన్ లలీయ ఇక్కడ ఏషియా చెప్తాను భూమి నా పాదపిడ్డం ఆకర్షణ సింవాసనం అయితే ఈమెం చెప్తుంది భూమి అయినా మీ దేవుడు ఇహోవా దేవుడే అంతగా అంత జగల దేవుడు మీ దేవుడే ఇహోవా అంతగా అంత బలమైన దేవుడని దేవుడిని పొరుగుతుంది అక్కడ మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు ఐ మీన్ అలా లీయా మనం దేవుని మార్గంలో సేవలు పోతుంటే వాక్యం దాని వాక్యంతో నింపి పెర్షులాతో నింపి అలాయ అలాయ ఏ మాత్రం మన ముంగట సైతం శక్తిని మంత్రి శక్తిగా నిలవలేదు అలా లీయా ఆ దేవుడు మనకు ఉన్నాడు అలా ఈ రోజు మనకు పంపిస్తున్నాడు ఎట్లా చూద్దాం తర్వాత నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్లను ఇచ్చి నేను నీకు ఉపకారం చేసింది ఇప్పుడు నా మీద ఉపకారం చేయండి ఇంకేమంటుంది నిజమైన ఆనవాళ్ళంటే ప్రామిస్ చేయమంటుంది మీరు నాకు ప్రామిస్ చేయండి ఒట్టి చేయండి చెప్తుంది చేపెట్టి ఇట్లా చేయమంటుంది మాకు నా చేపెట్టి మాట అయ్యండి ప్రామిస్ చేయండి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందను చావకుండా బ్రతుకునిచ్చు రక్షించినట్లుగా దయచేసి ఎహోవా తోడని ప్రమాణము చేయుడనను అలా ఈమె గుర్తుపట్టింది వివేక దేవుని సేవకులని మీ ప్రాణ ప్రాణం ప్రామి చేయండి నా ఈ ఏర్కో మీ దేవుడు ఇచ్చినప్పుడు అందరూ నశించిపోతారు కనుక ఈ మేం నేను నశించిపోద్దు నా తండ్రి నశించిపోవద్దు మా బంధులు ఎవరి మీ నశించిపోద్దు అలా తపన కలిగి ఉండాలి అలా లేన కుటుంబం మీ ఎవరి మీ నశించిపోవద్దు ఈ అంత్యకాలంలో అందరూ దేవునికి ఇష్టం ఆత్మ మీ నశించిపోవడానికి వీల అలాయ ఆది కాలంలో అందరు నశించిపోయినాక దేవుని ఆత్మ సంతాపం ఉంది ఎందుకు నశించిపోయింది వాళ్ళ నోహ మాట అయినలే అంతగా దిగి దిగిజారిపోయిన పాపం పాపంలో మునిగిపోయిండ్రు పాపమే వాళ్ళకు ఏమైంది వాళ్ళకు అంత రంభమైన కనిపించింది కనుక వాళ్ళు నేను మీద కనుక నశించిపోయినా కాపుడు దేవుడు చెప్తున్నాడు అలాగే నరులు చేశానని సంతాప పడతా అంటే బాధ అంటే ఒక్క మనిషివి అక్కడ దేవుని నశి నశింపోతానికి ఇష్టం లేదు అంటే నరకం పోతానికి ఇష్టం లేదు దేవుని అదే మనసు కలిగి మనం ఉండి భారంతో వెళ్ళాలా అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడలా మీరు మీ సంగతి వెల్లడి చేయలే ఎవరు చెప్పనే మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము అలలీయ మీ ప్రాణం మా ప్రాణం ఇచ్చేదును అలలీయ అలలీయ మన సహోదరు మనం చేస్తుంది మన పౌలు చెప్తున్నా కదా సావు అయితే బతికింద కీసే సావతే మేలే అలా అలియా ఇక్కడ చూస్తే చెప్తును చెప్తున్నా మీరు సాగుకుండా మేము మా ప్రాణం పెడతానని ఈ వేగవాళ్ళు చెప్తున్నారు యోష దేవును వచ్చిన సేగులు చెప్తుండ్రా ఎహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము మీకు ఉపకారము చేసేదం అనేది అలా అలి వేగవాళ్ళు చెప్తున్నా ఏహోవా ఈ దేశం తప్పకుండా ఉపకారం మేము చేస్తాం అని చెప్తుంది ఇక్కడ చూస్తే ఈ వేగ వాళ్లకు దేవుని యొక్క యోశవ మళ్ళ పంపిన పంపిన వేళలా ఈ కుటుంబం అంతా నశించిపోతుంటే అలాగ ఈ కుటుంబం వచ్చిన ఏం చేసింది దేవుని సేవకులకు చేర్చుకుంది చేర్చుకున్నంత దేవుని ప్రా ప్రాణిక ఈ రా ఉగ్రతను నశించిపోద్దు రాహ కుటుంబం నశిపోద్దు అని రాబ చూస్తే ఒక ప్రాణిక ఉంది రాబ్ ధర బిశు ప్రభు ఉంది ఒక ప్రాణి ఉంది దేవుని కనుక అక్కడ పోకుంటే అంటేనే యుద్ధం కోస్తుండే ఈ హా కుటుంబం ఏమైతుంది అంతా నశించిపోతుండే అంతా అయితే ఇంతకుముందు ఆమె చెప్పింది కదా మీరు ఎట్లా నిర్మాణం చేసి అందరూ నిర్మాణం చేసి మీరు ముందు సాగిపోతున్నాయా ఈ కుటుంబం అంటే న్యూనమైన మన మన యోష్వ ధర ఒక కుటుంబని ఇద్దరు వేగవాళ్ళు పంపించి ఏం చేసిన రక్షిస్తున్నాడు ఆ కుటుంబం చేర్చుకునక అక్కడ రక్షించల్లు పట్టణపు ప్రాకారము మీద నుండి ఆమె ప్రాకారము మీద నివసించుతున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను ఆమె మిమ్మును తరుమబోయిన వారు మీకెదురుగా వచ్చుదరేమో మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చు వరకు మూడు దినములు అచ్చట దాగి ఉండు అలాది మూడు దినటూడు దినాగిపోయి మన మూడు దినం ఏం చేసిన యశ్వ్రభు ఏం మరణించి తిరిగి మనకు రక్షించుకున్నాడు మూడు దినం దాగి ఉండు తరువాత మీ త్రోవను వెల్లుడని వారితో అనగా అనగా ఆ మనుషులు ఆమేతో ఇట్లనిరి ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చు గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదములను నీ తండ్రి ఇంటి వారి నీ ఇంట చేర్చుకొనుము అలా ఏమంటు ఎర్ర తాడగంటే సత్యం సాధ చూస్తే గుర్రపిల్ల రత్ంలో అప్పుడు మోసే ధరకర వాళ్ళు ఏమైంది రక్షణ వచ్చింది ఈ ఎర్ర తాళన మీద అందరికీ తోచి మేము కడుతున్నాం కనుక ఈ ఆనవాళ్ళు చూసి మీరు దిండా రక్షింపబడతారు కనుక వీళ్ళందరికీ దించుకో అందరికీ తీసుకోవచ్చా ఇక్కడ అని ఆ రాతో వెగ్గోలు మాట్లాడుతుంటారు ఇంకేం మాట్లాడుతుంది ఒక మనం మీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణములకే తానే ఉత్తరవాది అలలీయ చెప్పేది మన పని అలలి సువార్త దేవుని వాక్యం బతుంటే ఆయననే ఉగ్రవాదు మేము ఉగ్రవాదు కామే అేము నిర్దోషుల మగుదము మేము నిర్దోషుల అయితే నీ యొద్ నీ యొద్ద నీ ఇంట ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడలా దానికి మేమే ఉత్తరవాదులము నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములలో మేము దోషులము కామనిరి కామనిరి అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని అని చెప్పి వారిని వెళ్ళ నంపెను అలలియా వెళ్ళ పంపెను అలలియా చూస్తే ఇక్కడ వాక్యములు మనం గమనించబోతే దేవుని ఒక తలంపు అలలియా యోష నూనెమైన యహోష ద్వారా తన సేవకులు పంపించి ఆ కుటుంబం ఏం చేసి రక్షించడు అలలియా మన కుటుంబం ఏం చేయాలి అందరు రక్షణ పొందాలి ఎవరి మీ నరకం పోదు ఇతని రక్షణ పొందాలా అని ఆ భారం కలిగి ఉండాలా ఆ దినం చూస్తే వచ్చి ఏరుకో మీద వాళ్ళ దేవుడు ఇస్తాడు అలా ఏరుకంటే ఈ శపించే కుటుంబంలో ఏం మనం భారం కలిగి ప్రార్థన చేయాలా మన మన కుటుంబం ఎవ్వరివి పోదు నరకం కానీ అందరు రక్షణ పొందాలని ప్రార్థించాలి దీని తర్వాత ఉంటారు వాళ్ళు కానీ ఇక చెప్పేది ఏంటే ఆరు న్యూన యోష్ నడిపింపు తన సేవకులు పంపించి వారు చేర్చుకుంది ఆ కుటుంబం రక్షణ వచ్చింది అలాదిగా ఏ కుటుంబం పోతే ఆ కుటుంబం చేస్తుండే స్వార్థ కుటుంబీ రక్షణ వస్తుంది ఇనే రక్షణ పొందుతారు దేవుని మరిపోతారు అదే అలదిగా ఇక్కడ చూడు ఒక్కడి వాక్యం చూసి చెప్తా బ్రెడ్ యోహన్ స్వార్థ పదే అధ్యాయం ఎనిమిది వచనం మీరు బహుగా పాలించట నా తండ్రి మహిమ పరచబడును ఇక్కడ చూస్తే నుండి కను యోషగా నున్న సేవకులు ఇక్కడ వచ్చి ఏం చేసినారు ఆ రాకు మన వచ్చిన కానీ దాసి పెట్టిన ఒక ప్రాణం చేసినారు వాళ్ళకు ఒక ప్రామిస్ చేసినారు ఇక్కడ ఏమంటాడు శిష్యులు చెప్తున్నారు మీరు బావుగా ఫలించే వెళ్ళిన తండ్రి మహిమ పరత అప్పుడే నాకు శిష్యులు అవుతారు ఎంత ఫలి అంటే మీలో ఫలాలు రావాలా ఫలాలు అంటే ఏంది ఆత్మ ఫలాలు రావాలా మీరు బావుగా ఎంత ఫలిస్తున్న తండ్రి మహిమపరతాడు నా తండ్రి మహిమపరచడు అలలియ చెప్పండి అలలియ మనం తండ్రిని మహిమపరచాలంటే అంటే ఏ సుగ్రం మహిమపరచాలంటే బావుగా ఫలించాల ఆత్మ ధర ఈ రా ఇండ వల్ల ఏం కలిగింది ఇంట గొప్ప విశ్వాసం కలిగింది మే ఇన్నది మీరు వస్తున్నప్పుడు అయ్యా ఇట్లా ఆడిపోయిన నీళ్ళు మన ఇట్లా చేసిండు భూమిగా ఆ రాజు కాళీ ఇంటనే అంతగా గొప్పగా విశ్వాసం తెచ్చుకుంది కానీ ఇంకా ఏం చేస్తుంది మనం వాక్యం ఇంకా మన జీతంలో చేసిన సాక్ష్యం ధర నాకు అనేకులు సాక్ష్యం ధర చేసిన విశ్వాసం కలిగింది ఇంకా విశ్వాసంలో వాక్యం ధర ఇంటుంటే సంఘం ఆ విశ్వాసంలో పరిపూర్ణమైన వాళ్ళియ చెంపంటే మనం చెప్తేనే మనం ఏం చేస్తారు ఆ లలియ రక్షణ పోడతారు అలా అలీయా చెప్పంటే రోమాధ్యాయం పది అద్దం చుడు బ్రే పది అద్దం చూడు నైన్ సెవెంటీన్ మరి ఒక టెన్ టెన్ చాప్టర్ నైన్ వర్డ్స్ టెన్ లో నైన్ వర్ట్స్ బ్రదర్ టెన్ లో నైన్ అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని మీ హృదయం అందు విశ్వసించిన ను రక్షింపబడు నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనెను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది జీవం దేవుడు మేము విశ్వాసం పెట్టింది తప్పకుండా మీ దేవుడు ఈ పట్నం ఇస్తున్నయ్యా మమ్మల్ని రక్షించని చేసింది అలా ఏమనగా మన చదువు ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది అలయా ఇక పౌలు చెప్తు రోమకు ఆయన లేఖను ఎవడు విశ్వాసం సిగ్గుపడనని లేఖను చెప్తుందని ఆ లేఖను మేము చెప్తున్నాడు అక్కడ రోమా సంఘానికి యూదుడని ప్రీతు దేశస్తుడని భేదము లేదు లేదు ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తన ప్రా తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అలలీయ మనం ఆత్మలో ఐశ్వర్వంతుడు జ్ఞానంలో ఎదుగుడే ఐశ్వర్వంతు వాక్యంలో ఎదుగుడే దేవుని యొక్క సరస్వతం పోతున్న ఇదే ఐశ్వర్యవంతం మనకు ఈ ఐశ్వర్యవంతం అలలీయ చెప్తా ఇంకేమంటాడు అక్కడ ఎందుకనగా ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు అలా విశ్వాసం పెట్టిన వాళ్ళు ప్రార్థన చేస్తారు ఇంతమంది నేను విశ్వాసం పెట్టలే ఎట్లా ప్రార్థన ఒట్టి పోవాలా ఈ లోకం మరి అంటే ప్రార్థన అంటే తెలియదు ప్రార్థన అంటే ఏ నిజం ఉన్నది ఏమో విశ్వాసం లేదు ప్రార్థన లేదు యథ విధికి ఇక్కడ రోమా సంఘంకు పావులు భక్తులు వివరించి చెప్తున్నాడు అంటే పావులు భక్తులు దేవుడే అట్లా ఆత్మధార నడిపిస్తున్నారు కనుక వినని వాని ఎట్లు విశ్వసించదు ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందు ప్రకటించి వారు ఎట్లా విందురు అలా ఒకరు మా ఒకరు ప్రకటించరు నాకు నా జీవితంలో ప్రకటించరు రాకాల పోయి రాధా చేసి అనుభవం ఏ సేవకులు ఎట్టుకుంటారో ఏం చేస్తుండ్రో ఆ అనుమ పొంది విన ప్రకటించి వాక్యంలో వచ్చినా సంఘంలో కూర్చున్నా సంఘం సేవ చేస్తున్నా అది విశ్వాసం నుంచి ప్రార్థనలో ఇక్కడ అదే చెప్తుండ్రా ప్రకటించేవారు పంపబడిని ఎడల ఎట్లు ప్రకటించదురు అలా ప్రకటించే వారి పంపినడ ఎట్లా ప్రకటించబడుతుంది దేవుని స్వార్థ ఎట్లా ముందు సాగిపోతుంది బ్రదర్ అట్లా కాదు ప్రకటించే పంపబడని ఎడల ందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది అలలీయ ఇక్కడ చూస్తే ప్రకటించే లేకుంటే అలలి చూడండి ఆ రత్సం గారు ఇస్తారు ఎవరు చెప్పకపోతే ఆమె ఏసు రాకపోతే నశించిపోతుండే ఎవరో చెప్పింది ఏం చేసింది దేవుని సమాధానం పోయింది అది ప్రకటించే వాళ్ళు లేకుండా ఎట్లా వింటారు వాళ్ళు ఎట్లా రక్షణ ఈ ఈ అధ్యాయంలో మనం చూస్తాం మనం పావులు అలా చెప్పంటే మనం ప్రకటిస్తే మన పాదీ సుందరమంట ఇక్కడ చూస్తే అలా చెప్పండి మనం ప్రకటించాల అలా ప్రకటించకుంటే మనకు శ్రమ అలా ప్రకటించమే శ్రమ భయంకర శ్రమ అది ఎట్టి శ్రమ వస్తుందో మనం మీ బైబుల్ ద్వారా చూడగలను చదువుకొని అలా దేవుడు చిన్న వాక్యం దీవించక హామీన్ థ్యాంక్ యూ ఓకే ఒక్కొక్కరిగా ప్రార్థన చేద్దాం నేను చేస్తున్నాను పరలోకమందున్న తండ్రి ఏసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభువానికే స్థుతులు స్తోత్రంలో తండ్రి కణికరం తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి తండ్రి నీకు పాదాభి వందనాలు తండ్రి నాయన కణికర పూర్ణుడా దయాదాక్షిణుడా ఆదరణకర్త ఆలోచనకర్త విశ్వాసముల కర్త సమాధానాని కర్త మహోన్నతుడా తేజోమయుడ ధవలవర్ణుడా అతికాంక్షిణీయుడా తండ్రి ఏసయ్యా నీకు పాదాభి వందనాలు వేలాది కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా తండి ను నువ్వు మమ్మల్ని కాచి కాపడి దివారాత్రములు తండి కంటి పాపవలే కాచి కాపడి తండి యొక్క దినముకు తండి నీ యొక్క నూతన కృప ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచుకొని తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం అందు నీతో గడిపే భాగ్యము తండ్రి నీ స్వరం వినే ధన్యతగాను యోగ్యులుగాను తండ్రి ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ఏసయ్య పరలోకం అందున్న నీకే పాదాభివందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ లు కలుగునిగాక లియా తండ్రి ప్రభ ఆ యొక్క స్త్రీ ప్రభనైనా మీరు చేసిన మహాకార్యమును బట్టి నాయన కలవరపడి ఎంత గొప్పగానో ప్రభా ని బిడ్డలు ఎదుట సాక్ష్యమిస్తుంది ప్రభా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని నాయన మీరు నాయన చేసిన విధానాన్ని బట్టి ప్రభా అవును ప్రభా నాయన నువ్వు నాయన నీ స్వరానికి ప్రభా ఎవరైనా లోపడాలా ప్రభ నీ గద్దింపుకి ఎవరైనా తిరగాల నీ ఉగ్రతకి ఎవరైనా రావాలా ఎందుకంటే పర్వతాలు కొండలు ప్రతిదీ వణుకుతాయి ప్రభా మీలో అంత భీంకరమైన వాడు కానీ మీరు నాయన మా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారు ప్రభా నాయన మీ బిడ్డల పట్ల మీరు ఎంత జాలి దయ కనికరం చూపించి నాయన నాయనా ఈ లోకంలో ప్రభా మీరు నాయన మా కోసం మరణించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినారు ప్రాభా కాబట్టి ప్రభా నాయన ఆ స్త్రీ ఎట్లా అయితే ప్రభా తన కుటుంబము తండ్రి నాయన నీ బిడ్డల ద్వారా ఎట్లయితే తన కుటుంబం రక్షణ పొందిందో ప్రభ ఈ అంత్య దినాల్లో నీ బిడ్డల ద్వారా నాయన ఎవరైతే రక్షణ లేని వాళ్ళు ఉన్నారో ప్రభ వాళ్ళంతా రక్షణ పొందాలా తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి ప్రభా నీ బిడ్డలకు ప్రభా నాయనా గొప్ప మహాకార్యములు చేసే రీతిగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రతి ఒక్కరికి తండ్రి మీ శక్తి అనుగ్రహించండి ప్రభ ఎందుకంటే మహాకార్యములు చేయకపోతే ఎవడు విశ్వసించాడు ప్రభ ఇది దినం ప్రభ ఎందుకంటే ఎవడు నమ్మడు ప్రభ కాబట్టి మా సేవలో మేము ముందుకు పోవాలంటే ప్రభా నాయనా మేము కూడా సూచన క్రియలు చేయాలా మేము నాయన మా వాక్కు వెళితే దయ్యములు కూడా వెళ్ళాలా విడిచిపెట్టి రోగులు స్వస్థపరచాల మరణించిన వాడు కూడా తిరిగి పునరుద్ధానుడై లేవాలా తండ్రి శక్తుల మీద అన్నిటి మీద తండ్రి మీరు అధికారం పొందినారు ప్రభ తండ్రి వద్ద నుండి అట్టి అధికారం మాకు మీరు అనుగ్రహించండి మమ్మల్ని కూడా ప్రభా ఆ యొక్క వేగుల వారు ఆ యొక్క యహోస్వా తండ్రి మీరు ఏ రీతిగా ప్రభాన ఆయన నీ బిడ్డలను మీరు ఏర్కు ఆ దేశాన్ని నాయన మీరు వాళ్ళకి ఎట్లా అయితే అప్పచెప్పిండ్రో వాళ్ళకి నాయన ఈ దినం నాయన నీ నిన్ను నమ్ముకున్న బిడ్డలం ప్రభ నీ భారం కలిగి ఉన్న బిడ్డలం ప్రభ ఈ యొక్క దేశం మీద ఈ యొక్క ప్రపంచం మీద ప్రభ నాయన నీ బిడ్డలకు మీరు అధికారం ఇచ్చి ఎట్లాగైతే వాళ్ళకి అప్పజెప్పారో ప్రభ ఈ అంత దినాల్లో ప్రభ నాయన మాకు కూడా ఆయన మీరు మాకు అప్పజెప్తున్నారు ప్రభ కాబట్టి నాయన మీరు కలిగిన శక్తి మాకు దయచేయండి మీరు కలిగిన వాకును మాకు దయచేయండి మీరు కలిగిన పరిశుద్ధతను మాకు దయచేయండి మీరు కలిగిన కనికరమును మాకు దయచేయండి మీరు కలిగిన క్షమించే హృదయము మాకు దయచేయండి మీరు కలిగిన ప్రేమ దయచేయండి మీరు కలిగిన మనసు దయచేయండి మీలాగా మేము బ్రతకాల మీలా జీవించాలా మాకు మాదిరి నీవే మాకు కాపరి నీవే నిన్ను పోలి మేము నడుచుకోవాలా నీ పోలికలో నీ స్వరూపంలో నిర్మించబడిన బిడ్డలం ప్రభా నీ రక్తంలో కడగబడిన బిడ్డలం ప్రభా నిన్నే తండ్రిగా అంగీకరించిన బిడ్డలము నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎక్కడ ఆశ్రయం లేదు ప్రభ ఎక్కడ ఆధారం లేదు ఎవడు మాకు సహాయం చేయడు ప్రభ కాబట్టి తండ్రి నీ రెక్కల నీడలో బతుకుతున్నాం ప్రభా నాయనా నువ్వు జాలి చూపిస్తే ప్రభా నువ్వు కరుణ చూపిస్తే నాయనా ఈ దినం సజీవ లెక్కలు ఉన్నాం లేకపోతే నాయన ఎంతో మంది మా ప్రియులు కుప్పల కుప్పలుగా నాయన ఎంతో మంది నశించిపోతున్నారు కానీ మమ్మల్ని అందరినీ ప్రభా రాత్రి రాత్రి వేళ కలిగే భయంకైనను యన పగలు కలిగే ఏదైనా గాని ప్రభా నాయన వేటగాని ఊరిలో నుండి ఏ తెగుళ్ళైనా కానీ ప్రభా వాటన్నిటి నుంచి ప్రభా నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభా నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా నాయన నీకు పాదాభివందనాలు ప్రభా నీకు కోట్లాది కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ మధ్యాహ్న కాలం సమయమందునైనా నీ స్వరం వినిపించినావు నేనైతే విశ్వసిస్తున్నాను ప్రభా తండ్రి ఈ స్వరం ప్రభా తండ్రి అది నీ వలనే కలిగినది కాబట్టి నీ స్వరముకు నేను భయపడతాను ప్రభ నీ స్వరానికి నేను నాయన భయభక్తులు కలిగి నీ స్వరానికి నేను లోబడి నీ నీతిని జరిగించే బిడ్డగా నేను ఉంటాను ప్రభ కాబట్టి ఈ స్వరం మీరు వినిపించినారు కాబట్టి ఆ విన్న స్వరాన్ని ప్రభ నా హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను ఈ స్వరం ధరను వినిపించినందుకు నాయన నీకు పాదాభివందనాలు చెప్తున్నాను అలాగే ఈ యొక్క వాక్యాన్ని ప్రభా నీ యొక్క స్వరాన్ని వినిపించిన నా తోటి దాసుడికి నా హృదయపూర్వక వందనాలు తండ్రి ఆ యొక్క దాసుడిని మీరు దీవించండి ఆశ్రవదించండి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా మీరు బయలుపరచండి కుటుంబంలో ప్రభా శాంతి సమాధానం దయచేయండి భార్యాభర్తల మధ్య ప్రేమ దయచేయండి రాకపోకల తోడుండండి తన సి భార్య సహోదరిని కూడా మీరు ఆయన మంచి ఆరోగ్యము శక్తి బలం దయచేసి యన యొక్క దాసుడు కూడా ప్రభ ఎన్నో గొప్ప కార్యాలు చేయాల ఆయన సేవలో ఎంతో మందిని నీ నామంలో రక్షణ ఇచ్చి నీ తట్టు పరలోకానికి నడిపించాలా ప్రభా మీరే నాయన ఒక పాత్రగా వాడుకొని యుద్ధం చేసే దేవుడు మీరే ప్రభా యొక్క సహోదరుడు దాసుని దీవించండి ఈ ఆరాధనలో పాల్పొందినా ప్రభా నా బ్రదర్స్ అందరు కి నా హృదయపూర్వక వందనాలు వాళ్ళందరినీ మీరు దీవించండి ఆస్వాదించండి వాళ్ళ రాకపోకంలో మీరు తోడంనండి కుటుంబంలో శాంతి సమాధానం దచ్చేయండి ఈ యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి కీడు నుంచి ప్రభా మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరుచుకొని మీ రాకడ వరకు ప్రభా మమ్మల్ని అందరినీ కాపాడుకోండి ప్రభానైనా ఎంతోమంది వైరస్ బాధితులు ఉన్నారు ప్రభా ఎంతోమంది వ్యాక్సిన్ బాధితులు ఉన్నారు ప్రభా వాళ్ళందరి పట్ల మీ ప్రేమ జాలి దయ కణికిరము కృప చూపించి తండ్రి ఆ కలవరి శిల్లలో తండ్రి మీరు పొందిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని మీ సేవకులుగా సేవకురాలుగా మార్చండి అందరినీ ఆయన విస్తారమైన కోత ఉంది ప్రభా నయన కాబట్టి మేమంతా కోతకు సిద్ధపడాలా ప్రభా నయన ఆ కోసిన పనులు ఉన్నాయో అవి తీసుకొచ్చి తండ్రి నీకు అప్పజెప్పాలా కాబట్టి మాకు ఆ భారం మాకు అదే మా పిలుపు అదే కాబట్టి దాన్ని నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడి మేము ముందుకు పోవాలా నాయన ఎంతోమంది ప్రభా సేవకులు నిద్రించినారు ఆ సంఘంలోకు కాపురం లేవనెత్తండి ఆ కుటుంబంలో ప్రభ మీరే శాంతి సమాధానం యొక్క ఆదరణ మీ కృప శాశ్వత కాలం ఉండును గాక తండ్రి ఎవరైతే ఈ కోవిడ్ వల్ల భార్యలను భర్తలను పిల్లలను తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళకి మీరే నాయన తండ్రి దల్లే ప్రభా మీ కృప శాశ్వత కాలం దయచేయండి ప్రభా ఈ యొక్క గ్రూప్లో ప్రభ ఇంకా ఎంతోమందికి ప్రమోషన్ రాలేదు ప్రభా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వాళ్ళకి ప్రమోషన్ అనుగ్రహింపబడును గాక ఎంతోమందికి గర్భఫలం లేదు ప్రభా నాయన ఎవరైతే సిస్టర్స్కి గర్భ ఫలం లేదో ప్రభ ఏసు పరిశుద్ధ నామంలో వారికి గర్భఫలం అనుగ్రహించబడును గాక ఎవరికైతే ప్రభా నాయన సహోదరులకి మ్యారేజెస్ కాలేదో ప్రభ వాళ్ళ జీవితంలో ప్రభా యొక్క గొప్ప కార్యం వాళ్ళకి నాయన ఈ సంవత్సరంలో వాళ్ళకి వివాహం జరుగునుగాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఎవరికైతే నివాసం లేదో ప్రభ ఎవరికైతే అప్పులున్నాయో ఆర్థిక ఇబ్బందులు వాళ్ళందరినీ ప్రభా మీరు విడిపించి వాళ్ళందరి ద్వారా ప్రభా ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ ద్వారా మీరు సేవ జరిగించండి చిక్కుల్లో ఇల్లు చెక్కకుండా అది అప్పుల్లో కానీ ఏ విషయంలో చిక్కకుండా ప్రభ వాటన్నిటి నుంచి సులుగా మీరు విడిచిపెట్టిన ఆయన వాళ్ళని తప్పించి మీ సేవలో ముందుకు పోయేలాగున మీరే గొప్ప కార్యం జరిగించండి ఈ మధ్యాహ్న కాల ముందు నీ స్వరం వినిపించినావు తండ్రి నిజంగానే మమ్మల్ని భాగ్యులుగా చేసినావు నిజంగానే ధనవంతులు గాను చేసినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నాయన నీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ నీకే యుగయుగములు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను సూత్రం ప్రభా పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు వర్ణాలేసయ్య అబ్రహాంశాఖ యాకోబ్ల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం గల నీకు వందాలిసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న తండ్రి దీవారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించిన నీకు వందాలిసయ్య దినంతా మీరే మాకు సహాయ కలిగినారు మంచి ఆరోగ్యాన్ని మాకు అనుగ్రించినారు మంచి శక్తిని బలాన్ని అనుగరించారు నా తండ్రి మేము చేసే ప్రతి ప్లేస్ లో ప్రభావ ప్లేస్ అంతట్లో సమాధానం అనుగ్రహించారు మీ కృపను అనుగ్రించినారు దాన్ని నీకు వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ మంచి ఆరోగ్యాన్ని ఆహారాన్ని అనుగ్రించినారు సమస్త ఘనత మహిమ నీకే సమర్పించుకున్నమైనా గొప్ప దేవాన్ని నీకు వందాలు నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమైన ఈ యొక్క మధ్య మీ యొక్క సంధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగరించినారు ఎంతో మందికి ప్రభావ ఘనత లేదు ప్రభావిరు మాకు అనుగ్రహించినారు నీకు వందలేసా ప్రతి ఒక్క పిడనైనా ఈ యొక్క దానితో పొందుకొని ప్రభావ మీకు స్వరం విని దాని ప్రకారంగా జీవించాలనే సహాయపడండి భయంకరమైన శ్రమల కాలంలో చీకటి కాలంలో ఉన్న ప్రభావ ఆయన మీ వెలుగు మాత్రం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది ప్రభా అనేకులు ప్రభావ వెలుగు దగ్గరికి రావాలా మేము తీసుకొని రావాలా ఆయన ఇసయ్య అనేకులు ప్రభావ మీకు మీరు సమర్పించాలా ఓ ప్రభా అతని ఎన్నుడుని భూములు మేము దున్నారా ప్రభావ విత్తనాలు తీసుకుంటూ పోతా ప్రభావ ఎక్కడ అవకాశం ఉంటుంది అక్కడ మీ వాక్యను ప్రకటించాలా సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమనైనా గొప్పదేవా మీరు ఆయన పౌల ద్వారా మీరు మాట్లాడినామా ప్రభా నా దైవ ఈసు ప్రభ వారి పాదములు ఎంతో సుందరమైన నాన్న ప్రభా ఆయన ఈసు ప్రభ గొప్ప దైవానికి వర్ణాలి సేయా నా తనని మేము ప్రకటించాలా నీకులకు ప్రభావ ఎక్కడ అవకాశం దొరికితే ప్రభావం మేము అక్కడ ప్రకటించాలా ఎందుకంటే మీరు అక్కడ బహుసమీపంది ప్రభా మీ సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా ప్రభ రాని దినాల్లో ప్రభావ తన్ని అనేక చోట్ల అనేక ప్రాంతాలకు వెళ్లి మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభా ఆయన గూడు కట్టుకుని మేము ఒకే ప్రాంతంలో ఉండడానికి విలువేసే ప్రభావ ఆయన చీతకోక చిలుకలాగా ప్రభా మేము ఎగిరిపోవాలా ప్రభా ఎంతకాలం అది చీతకోక చిలుక గూడులోనే ఉంటే ప్రభావ అది కొంతకాలం తర్వాత అది బయటికి రాకపోతే అది చనిపోతుంది ప్రభావ దాని కాలం ముగించిపోతుంది కాబట్టి ప్రభావం ఆ రీతిగా అందులో ఆత్మీయ సత్యం మీరు మాకు బయలుపరి కొన్ని సంవత్సరాల కాబట్టి మేము చీతాకోక చిలుకలాగా పైకి ఎగిరిపోవాలా తండ్రి అలాంటి అభిషేకం మాకు అనుగరించండి అనేక ప్రాంతాలు వెళ్ళి తర్వాత ప్రకటించాలా గంట మమ్మల్ని తయారు చేయండి గొప్పదేవ ప్రకటించే సేవకులుగా మేము తయారు కావాలా ఓ దేవాతి దేవ నా ప్రభావ రాహాబుని ప్రభావ మీరు కాపాడనారు ఆ ఉగ్రతలో పడకుండా ప్రభావ రాహాబు గర్భంలో నుంచే ప్రభా మీరు పుట్టినారు ప్రభా ఓ ప్రవణతని నీకు వందాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవానికి వందనాలు నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడమైనా ఆయన మీ ప్రణాళిక ఏ రీతిగా ఉందో ప్రభా ఆయన ఇష్ట ప్రభావం గ్రహించగలుగుతాం ఆయన గొప్ప దేవానికి వందలు ఈ మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాకింగ్ మీరు మాత్రం మాట్లాడేందుకంటే నీకు వందనాలు చెల్లిస్తాం నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడమైనా గొప్ప దేవనత నీ లోపల వైరస్ బాధ్యతలు మీరు స్వస్థపరచండి ఆ కవరిశైల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్క వీడికి స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసీ క్రీస్తు పరిషత్ అన్నమ మన నా తన ప్రతి హాస్పిటల్స్ ఏంటి అయిపోను కాక ఏసీ క్రీస్తు పరిషత్ అన్నమమున ప్రతి హాస్పిటల్ ఉన్న ప్రతి పేషెంట్స్ మీ వాక్ మేం ప్రభా మీ వాక్యం లాగా మేము తయారు కావాలా అది మనుషుల హృదయాల్లో చోర్చుకొని పోవాలా ఓ ప్రభాత కాళ్ళు కీళ్ళు నరాల్లో ప్రభావిత అది చోచుకొని పోవాలా ప్రభావ దేవ మనుషులు మార్పు చెందాలా మీకు తిరగాల బంధకాల నుంచి హృదయాలు పొందాలా అపవిత్రాత్మని ఇచ్చి వెళ్ళిపోవాలా ప్రభావ అలాంటి అధికారం వల్ల మీ వాక్యం అధికారం మేము పొందుకొని ప్రభావ మేము ప్రకటించాలా ఆ రీతికి మీరు ప్రతి దశలో ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఓ దేవ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బేదర్శిస్తారు అందరు మీరు ఆశీర్వించండి నూతనంగా అభిషేకించి మీకు ఒక గొప్ప సాసనం పెట్టుకోండి ఏబిపిఎం గ్రూపుల ప్రతి బ్రదర్స్ చేస్తాను అందరూ మీరు ఆశీర్దించండి బలపచ్చమని ఆదిష్టం వాళ్ళు ఉద్యోగ స్థలాల్లో పనిబాట్ల అంతట్లో మీరు నండి వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి కాపాడండి మీ కృపలో భద్రపరచుకునైనా చంద్రశేఖర్ ముట్టండి ప్రవ మంచి ఆరోగ్యం వేయించేయండి మీ పరలో ఒక జ్ఞాన ఇంకా అంచలంచ ప్రవ మీ వాక్యం ఎదుగులా సహాయపడండి మీ సముచితమైన జ్ఞానం చేత నింపం అన్న ద్వారా అనేకమైన విషయాలు బయలుపరచండి ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు ప్రభావ వాటి నుంచి మేము తీసుకొని ముందుకెళ్తానుగా ప్రభావ మరికొన్ని విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు అన్న ప్రభాయన ఇస్తు ప్రభ ఎవరు చెప్పిన రీతిగా మేము ప్ర వాక్యాన్ని ప్రకటించాలా ఎవరు ప్రకటించిన రీతిగా మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని ఎందుకంటే మీ వాక్య సమర్థవంతమైన వాకు ప్రభా ఈ లోకమంత ప్రభా సవిచారం లేని ప్రభాన మన్నాని వాళ్ళు తీస్తున్నారు ప్రభావ కానీ అస్సలైన రుచికరమైన మన్నాను విడిచిపెట్టినారు ప్రభావ ఎందుకంటే ప్రభా వాళ్ళు వాక్యాన్ని తృణీకరించినారు కానీ ప్రవా ప్రతి దినం మేము ఈ వాక్యం నేర్చుకుంటున్నాం ప్రభావ ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను నీకే కృతజ్ఞతలు అర్పించుకుని సమస్త ఘనత మహిమ నీకే కలుగును కాహాలిగా ఏమధ్య కాని సమయంలో ప్రభావ మేము నిలబెట్టుకునేందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు ఆఖరి పర్యవంతం సిద్ధపరచుకోండి ఫ్యామిలీ చుట్టూ అగ్నికం చేసి దూతలు పెట్టండి ఇద్దరు పిల్లలు భవిష్యత్తుని దీవించి ఆశ్రయించండి శిశులు మంచి ఆరు నేర్చుడు నూతనంగా అభిషేక్ మీకు గొప్ప శాసనం పెట్టుకొని మీరు ఆఖరికి మిమ్మల్ని సిద్ధపరచుకోమని ఈ దినంతా మీరే మాకు సహాయకలుగా నడిపించి నూతన అభిషేక్ నూతన ప్రతి దశలో మేము ఆత్మరూపుగానే మేము ఈ లోకంలో బయలుదేరాలా ప్రభావ ఆత్మస్వరూపులుగా మమ్మల్ని తయారు చేయండి మీ ఆత్మలాగా మేము మారిపోవాలా ఓ దేవాతను మీ వాక్యంలాగా మేము మారిపోవాలా పరిశుద్ధులకు తండ్రి శరలో వారికి ఆత్మరూపుగా ప్రభావ మేము వెళ్ళి సు ప్రకటించినారు కాబట్టి ఈ లోకం అంతా శరీరం ఉంది ప్రవ్వ శరీరంగా ఆత్మలో శరలో వెళ్ళిపోలేడు ప్రభావ ఎందుకంటే వాడు దుష్టుడు ఈ లోకంలో పట్టబడి మనుషులంతా వారి బంధకాళ్ళు కాబట్టి మేము ఆత్మరూప ఉన్నవాడు మనకు గ్రహించలేడు మేము కనిపించిన ఎవరు కూడా ప్రవ్వ మనం ఈ పదటి కాలం వాక్యంగా మాట్లాడాలి శోతం చేశాం ఆత్మల భారం ఇద్దరుంటే మీ సాయం చేస్తే నడిపించిన సుప్రమాణ ఆదివానికి సూతం అవును ఎసుప్రభ అలా అసలు సృష్టికి స్వార్థ చెప్పి శుచులుగా చేయమన్నారు ప్రభా దివి వాగ్దం పతి వాగ్దం గైకుని బిడకుని తయారు చేయండి నూతన శక్తి తెచ్చని నా దివాన్ని వాక్య సత్యాన్ని మాకు చూపించండి ఇంకా మీరే మాకు కాపరి మీరే ప్రభ మాకు సాయకుడు సుప్రభాణ ఆధివానికి సూతం అవును సుప్రభాణ ఆధివానికి సూతం అలనియ నీ యొక్క తలంపు ఏముందో మోదారా అలడియా దావితం ప్రభావిత మన నలభై అధ్యాను చెప్తున్న ఇష్టప్రభా విస్తారంగా ఉన్నాయి అది ముందు అడుగు చేసే ప్రభా అలా గుర్తు బతగలం ఇష్టప్రభ అలలివానికి పలబరం జీతం తీసుకురండి అలడియా మన ఫలాలు రావాలా ఫలించాలా ఇసు ప్రభాదవానికి సహాయం చేయండి అలలియా దేశం ప్రజలు వ్యాప్తం చేసుకొని అలడియాతి వైరస్ విడిపించండి స్వస్సపరచండి అలడియా పతి హాస్పిటల్ నుంచి విడిపించండి విశ్వ ప్రభా అలడియా మీరు కానీ డాక్టర్లు తాకండి జ్ఞానం నర్స్ వార్డ్ బాయ్ ముట్టని తాకండి అందరు రక్షణ పొందాలా ఎంత కాలంలో వాళ్ళు స్వార్థ పోవాలా అక్కడ స్వార్థ జరగాల ఎంతో మంది వైరస్ భ్రమే సంప్రచినానికి వంద సుప్రభ ఆ బిడ్డలతో జ్ఞానం తెచ్చి వాళ్ళవి రక్షణ పొందాలా మీరే కార్యం చేయండి ఎంతోమంది లోకం విడిచిపోయింది ఎడు వరు కుటుంబంలో వాళ్ళవి దుఃఖం తొలగించి విలాసవచనం దని వాళ్ళవి ప్రభావ కావాల్సి సాధించి రక్షణ తెచ్చని నా ప్రభావానికి వంద సుప్రభ నా జీవానికి ఎంతో మంది మా ప్రియులు ఉన్నారు సుప్రభ నిధిస్తున్నారు కుటుంబం జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి పరిశుధాత్మ నింపి జ్ఞానంతో నింపి ఇప్పుడైనా వాళ్ళ ఆత్మని తెలవండి అలలియ నాది అనే కోసం పౌరుష్యంగా సేవ చేసి సహాయం పరిశుధాత్మ వినించండి శైవులను నడిపించండి నాదివానికి చేసాం వేసే అని రాక సమీపించింది బైక్ అనేది ప్రభా అలలియ నాదివానికి అలని మీకు శైవుల ప్రభ నడిపించండి ప్రభ మీరే సహాయం చేయండి కేపీఎం కుటుంబం కుటుంబం జ్ఞాపకం చేసుకోండి పతి కుటుంబం బిడ్డ రక్షణ పొందాలి ఎవరివి ప్రభా అలలియ నాదిలో మళ్ళా నిర్లక్ష్యలు ఉంటాను అది కుటుంబం కుటుంబం సేవ చేయాలి అందరు ముట్టి తాకి స్వసపరచని దీవించి ఆశీర్వదించి ప్రసిద్ధాంతో వాళ్ళ ఉద్యోగంలో ఉండని కావాల్సిన రావాల మేలు మీద కష్టం నష్టం తొలగించండి శాంతి సంబంధం ఇచ్చండి అది వచ్చి అగ్ని కంచెన్ వైరస్ మాది కాపాడండి నాది అన్న ముట్టను తాకండి నూతన విషయంలో నూతన బలం తెచ్చని ఇంకా రాష్ట్రం తెలిపించని అన్నధార ప్రభావం నేర్చుకుంటాను సాధించండి అన్న అగ్ని కంచెన్ అక్క తాకండి అక్కవ్య అన్నాలకి సేవ చేసి సాయించండి ప్రసిద్ధాంత బలంతో నింపి అక్య ఆత్మల భారం తెచ్చని మీ సేవలో వారు కొన్ని అగ్నికరించని ఇద్దరు పిల్లలు దీవించి ఆశీర్వదీవించి బాలి బలమైన సేవకు తయారు చేయని అగ్నికాంచి దూతలు పెట్టి డిస్కెళ్ళు లైపర్చని దియ్యాలు కాల్చని అన్న బంధులే ముందులో వాళ్ళి పరిశుధాత్మ జ్ఞానం ముందరి సేవ చేసి అంత సేవ చేసి భాగ్యం ప్రేమ మాదిరి ఆశక్తి నడిపించండి ఆ కుటుంబం పిల్లలు సేవ చేసి సాధించని చక్రపతి బుడ్డలు వ్యాపం చేసుకొని ఆ బ్రదర్ చక్రపతి బుడ్డ ఉంటని పరిశుధాత్మ బలం తనిపి స్థిరపరిచి ఆ ప్రాంతం అంతా కదింపు వేసుకున్న భాష నడిపించని తన భార్య అమ్ముట్టి పలు జ్ఞానం తెచ్చని అలనీయ గర్భని అగ్ని కంచండి తన డాడీ ముట్టి తాకి సపతి వాళ్ళ బంధువులంతా రక్షణ పొందాలా అలనీ అనాది అని స్థాతం ఏంత ధనంలో ప్రభా కుటుంబం కుటుంబం రక్షణ పొందాలా ఎవరు బి కుటుంబ ప్రభ అలనీయ నిరక్షణ వీలద్దు ఏ కుటుంబం మీ నరకం అవుతాను వీలదు అలనీయ మా బంధువులు మా కుటుంబం మీ రక్షణ పొందాలా రక్షణ కార్యం సిద్ధ చేయండి మీరు ఆక్రయించండి మీ దగ్గర ఎవరు రారేస ప్రభా మీరే సాహించండి అలనీయ అనాథి రాక సమీపించింది భయంకర దినాల ప్రభా ఇంకా సిద్ధపా జరిగించి వాక్యం ధ్యానం చేయాలా మీకు నా మంచి మీలాంటి ప్రేమ ప్రతి ఆత్మ నడిపి మా సౌభుద్ధి తొలగించని సంపూర్ణ ప్రభావాలని అని ప్రసిద్ధాత్మ ప్రభ నింపబడి కనిపెట్టుకొని వాక్యం ధ్యానించి ప్రకటించ సహాయం చేసి ఆ రోజు పౌలుకు వాడుకున్నాం ఆ రోజు ప్రభావ ఎంతో మంది వాడుకుంటాం మాకు వాడుకోమని ఇస్తున్నాం ప్రసం మీన్ సోతం ఎసు ప్రభా నా దీవని తర్వాత వాక్యం అంటే వాక్యం ముందు ఎట్లా మీరు నడిపించండి నా దీవానికి సోదం ఎస్ ప్రభా వైరస్ పడింది వాళ్ళకు ప్రభా దేవన కృప మా అందరికి దేవన కృప సదాకాలం తోడు చిన్న రిక్వెస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ రవి బ్రదర్ మీకు నేను అందరు సిస్టర్ చెప్తున్నాను అంటే చంద్రశేఖర్ కొంచెం హెల్త్ బాగలేదని అన్నారు పొద్దున మనం కలిసి అందరం మ్యూట్ తీసేసి చేద్దాం బ్రదర్ ఒకేసారి రవి బ్రదర్ మీరు నేను సిస్టర్ అందరూ రవి బ్రదర్ మీరు కూడా ప్రార్థించండి పరలోక మందున్న తండ్రి ఎస్ఐ నీకు వందనాలు ప్రభా తండ్రి చేయండి బ్రదర్ మీరు కూడా నూతన విషయని అలాగే అలా తాకండి శేషపర్చి నాది ఆ కుటుంబంలో మంచి శాంతి తెచ్చని నా అనరు ప్రభాహాలు నాదివా దేవదూతల కాపుదల దేవదూతల కాపుదలన్ను చుట్టు పెట్టండి ప్రభా రాకపోకల్లో డ్యూటీల్లో ప్రభాషన్ చూడండి ఈ యొక్క నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి కీడు నుంచి ప్రభా ప్రతి శ్రమల నుంచి మీరే కాచి కాపాడి మీరు అక్కడి వరకు సిద్ధపరుచుకోమని నజరేడైన ఏస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకున్న తండ్రి ఆ మీన్ థ్యాంక్ యూ మనోజ్ బ్రదర్ Thank you, Anandar. Thank Ander. you, brother. I am brother. Praise the Lord. I like a sister. Praise the Lord, sister.